సంకీర్తన రెండు ఇట్టే నా సేవలును ఇచ్చేటి నీ ఈవులును గట్టిగా నేనల్పుడను ఘనుడవు నీవు చిన్న నిమ్మపండేగాదా చేతికిచ్చి రాజులచే ఎన్నరాని భూములకు నేలికయ్యేది పన్ని పేరుకొని ఒక పద్యము చెప్పే కదా సన్నల సర్వార్ధములు భాగము కొనేది గవ్వవేసి తూచికాదా ఘనమైన వజ్రము చివ్వనను విలువలు చేసుకొనేది అవ్వలజుట్టెడు తాటియాకువాసి వేసి కాదా ఎవ్వరిచే ధనమైనా నిప్పించుకొనేది కసబు కట్టలు వేసి కాదా గోవులచేత కొసరుచు పాలిప్పించుకొనియడిది ఎసగ శ్రీవెంకటేశే నేను మృక్తి కాదా పసగల నీ కృపకు పాత్రుడనైనది